సో టు ది వరల్డ్ నన్ను ఒక విద్యార్థి ఫోన్ చేసి అడిగాడు ఫోన్ చేసి అడిగాడు ఏమని అజాతవాదం చదువుతున్నాడు ఉన్న మాండలో ఏమనుందంటే యావద్ధేతు ఫలావేశవద్ధేతు ఫలోదయ నష్టే హేతు ఫలావేశే ఏదో న విద్యతే అనేదో ఉంది హేతుఫల అంటే కాజ్ ఎఫెక్ట్ ఇది కాజు ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ అనే కమిట్మెంట్ ఆవేశం అంటే కమిట్మెంట్ ఇంటెన్స్ కమిట్మెంట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ హేతు ఫల అది ఉన్నంత వరకు ఆ హేతువులు ఫలాలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి కాబట్టి హేతు ఫల ఉదయా పోతే ఇంకా అజాతమే ఇంకేది పుట్టిది ఎందుకంటే హేతు ఫలము అంటే కారణము కార్యము అంటే పుట్టుకో అక్కడ కారణం నుంచి కార్యం పుట్టుతూ ఉంటుంది అజాత వాదంలో పుట్టిందేముండదు నకించి జాయతే ఎప్పుడైతే హేతు ఫలావేశం తొలగిపోయిందో వాడు అజాతంలో ఉంటాడు అజాతిలో అజాతి అజాతి తత్వం దాంట్లో నిలిచి ఉంటాడు అని అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి అంటాడు హేతు ఫలావేశం లేకుండా ఎలా కుదురుతుంది అని అడుగుతా ఇది కొండ మట్టి నుంచి పుట్టింది అది చెట్టు విత్తనం నుంచి పుట్టింది ప్రేతుఫలావేశం లేకుండా వెళ్ళగా అంటే కాదుగా జ్ఞానం అంటే మరి సర్వమును బ్రహ్మగా చూస్తాడు కదా అని అతనే అతనే ఎదురు ప్రశ్న వేసుకుని సర్వమును బ్రహ్మను తెలుసుకుంటాడే కానీ నామరూప జ్ఞానం లేకుండా పోతుందా ఈ చెట్టు చెట్టు కాకుండా పోతుందా కుండ కుండ కాకుండా పోతుందా అని అతను ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అంటే ప్రతీతి ఉంటున్నా ఉండదా నామరూప ప్రతీతి ఉంటుంది కదా నామరూప ప్రతీతి ఉన్నంత వరకు కార్యకారణ భావం దాంట్లో అంతర్నిహితంగా ఉండి హేతు ఫలావేశం హేతు కదా హేతు లేకపోతే ఇంకా అసలు అజాతీయని ఎలా అనగలుగుతావు అని ప్రశ్న అంటే నేనున్నాను చూడమని నువ్వైతే ప్రశ్న అయితే విషయావు నేను సమాధానం చెప్తే నువ్వు రిసీవ్ చేసుకున్నావు అది రెడీ దట్ ఈజ్ అని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే విజయవాడ యొక్క సంసిద్ధతను చూసి మనం సమాధానం చెప్పాలి Yes, I am ready. Okay. okay. Listen ఎస్ ఐఎం రెడీ ఓకే రిజంట్ రైట్ ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా మీకు నామరూప ప్రతీతి కూడా లేకుండా అయిపోతుంది నామరూప ప్రతీతి ఉండదు నామరూప ప్రతీతే లేకపోతే హేతుఫలావేశం అనే ప్రసక్తే ఉండదు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉండేది కొంతమంది స్టాక్ మార్కెట్లో ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ నామరూపాలన్నీ అలా కనపడుతూ ఉంటాయి ఇది తక్కువ కనపడుతుందేమో అలవట్లేకుండా ఒక నాలుగు ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పెట్టేస్తే అక్కడ అలా స్ట్రిప్ పోతూ ఉంటుంది ఆ నామరూపాలు అన్నీ కనపడతాయి రేన్ బ్యాగ్సీ ఇంత అదంతా అదంతా ఆ నామ రూపాలు కనపడుతూ ఉంటాయి ఏమంటే రేన్ బ్యాక్సీ తగ్గింది ఈ మధ్య తగ్గింది వాళ్ళకి ఎబ్బి వీళ్ళని చీవాట్లు వేశారు చీవాట్లు ఏమైనా వేశారంటే మీరు మోసగాళ్ళు అసత్యాన్ని చెప్తున్నారు మీరు సత్యం చెప్పట్లేదు మండల గురించి అని చెప్పడం అసత్యం పలకూడదు కదా సత్యం పలకూడదు అసత్యం పలకూడదు ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు సో ఇది ఇదంతా కూడా ఈ నామరూప ప్రతీతి ఈ నామరూప ప్రతీతి ఎవరికి ఉంటుంది అందరికీ ఉండదు అజ్ఞానం దాంట్లో ప్లే చేస్తున్నాం అనుకుంటుంది తప్ప నామరూప ప్రతీతి ముందు తీరాలి అనే మాట తప్పు ఆ నామరూప ప్రతీతి ఉదాహరణకి నాకు ఐ డోంట్ హ్యావ్ నామరూప ప్రతీతి లెట్ మీన్సే ఐ మీన్స్ నాట్ ఎ ఐ డో ప్లే ది గేమ్ సో నామరూప ప్రతీతి ఆ ఛానల్ వస్తే పక్కకి మారుస్తాను నామరూప ప్రతీతి నాకు లేదు కాబట్టి దాంట్లో ఉండే హేతు నాకు ఉంటుందా ఉండదు అయి తెలి స్టాక్ మార్కెట్కి సంబంధించి నేను అజాతిలో ఉంటా సైలెంట్ అజాతి అంటే సైలెంట్స్ కార్యకారణ భావం మెజ్జైపోతుంది దేర్ ఇస్ నో కాస్ దర్ ఇస్ నో ఎఫెక్ట్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో బర్త్ అ జాతి స్టాక్ మార్కెట్కి సంబంధించి dantlo ఫలావేశం ఎవరికి ఉంటుంది I am not వరకు ఉంటుంది ఐఎమ్ నాట్ ప్లే నాకు నామరజ ప్రతీతే ఉండదు అండ్ దేర్ఫోర్ హేతు ఫలావేశం ఉండదు అప్పుడు ఏమవుతుంది నాకు సైలెన్స్ ఉంటుందండి లోపలేముంటుందండి సైలెన్స్ ఉంటుంది ఈ దృష్టాంతం చెప్పారు ఇంకో దృష్టాంతం చెప్పాను ఇది నా కైండ్ ఆఫ్ మయోన అప్సెషన్ థియలాజికల్ యాస్ట్రాలజీ ఉంది థియలాజికల్ యాస్ట్రాలజీ యాస్ట్రాలజీ కాదు థియలాజికల్ యాస్ట్రాలజీ దట్ ఈజ్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఈ థియలాజికల్ యాస్ట్రాలజీలో ఉన్నదంతా హేతు ఫలావేశమే అక్కడ ఏదో ఫలం ఉన్నది ఇదో ఈ గ్రహం వల్ల ఈ ఫలం వచ్చింది ఆ నక్షత్రం వల్ల ఈ ఫలం వచ్చింది ఇదంతా హేతు ఈ పని చేస్తే ఆ గ్రహం సెపరేట్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఈ ఫలం వస్తుంది మొత్తం అంతా కూడా థియలాజికల్ ఎస్ట్రాలజీ అంతా కూడా ఇట్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ హేతు అన్న ఫల హేతు ఫల హేతు ఫలా కింద అలాగ లిక్స్ అయి ఇంటర్నెట్ కింద ఉంటుంది హేతు ఫలాల విషయం నా లుక్ అట్ మీ ఐ హ్యావ్ గాన్ బియాండ్ థియలాజికల్ ఎస్ట్రాలజీ నాకు గ్రహములు వాటి పరస్పర సంబంధములు వాటి వల్ల వచ్చే ఫలములు ఐ జస్ట్ వెంట్ బియాండ్ ఆల్ దాట్ అండ్ దెన్ నాకు అసలు ఆ గ్రహాలను చూసిన పైకి పైకి చూడితే గ్రహాలు ఏం కనపడవు గ్రహాలు పైకి చూడాలి టెలిస్కోప్లో చూడాలి ఈ అస్ట్రాలజర్స్ అసలు టెలిస్కోప్ అనేది ఒకటి ఉంటుందని పైకి చూడొచ్చని కూడా వాళ్ళకి తెలియదు వాడు బృహస్పతి అంటే తార యొక్క భర్త అంటాడు చంద్రుడు అంటే ఆ తారతో లేచిపోయిన వాడు అంటాడు దట్ ఈస్ హౌ హీ లుక్స్ ఎట్ ఇట్ దట్ ఈస్ ది థియాలజికల్ ఎస్ట్రాలజీ దట్ ఈస్ హౌ హీ లుక్స్ ఎట్ ఇట్ కొనండి నేను కొంచెం పురుషంగా మాట్లాడుతున్నాను ముందుని చెప్పాను కొంచెం అప్సెషన్ అని So, this is సో దిస్ ఈస్ ది థియలాజికల్ ఎస్ట్రాలజీ ఫర్ హిమ్ దెర్ ఇస్ నో మూన్ దెర్ is నో దెర్ ఇస్ నో జూపిటర్ ఫర్ హిమ్ he has వాట్ హీ హ్యాస్ అండ్ సో మచ్ నామరూప That హ్యాస్ ఇన్ దట్ ఆ నామరూప ప్రతీతి హేతు ఫలావేశము దో ఐ క్ డెట్ ఇట్ నాకల్లా అనిపించింది యుక్ ఎట్ మీ నాకు నామరూప ప్రతీతే లేదు హేతు ఫలావేశము లేదు I am అజాతి ఇంకో దృష్ట్యా అంటాం ఒకటి కులాభిమానం కలిగి ఉంటాడు ఈ కులం ఆ కులం ఆ కులం ఈ కులం ఈ కులం ఆ కులం వారికి హేతు ఫలావేశంలో ఈ గో ఈ కులము అనేదాన్ని నాకు కుల ప్రతీతి లేదు కులం అంటే నామరూపాలండి ఆ ప్రతీతి లేదు వేర్ ఫోర్ లేదు దర్ ఫోర్ రిఫరెన్స్ టు కుల వాట్ ఐ హ్యావ్ ఈజ్ అ జాతి రిఫరెన్స్ టు థియోలాజికల్ ఎస్ట్రాలజీ వాట్ ఐ హ్యావ్ ఈజ్ అ జాతి రిఫరెన్స్ టు స్టాక్ మార్కెట్ వాట్ ఐ హ్యావ్ హిస్ అజాతి ఇట్ possible with reference to body, you can establish yourself in సెల్ఫ్ With reference to రిఫరెన్స్ you can establish yourself in యువర్ Hari ఇన్ అజాతి హరి వాక్యం నేనేదో ఒక ఉత్సాహంతో చెప్పాను అన్యథా భావించకూడదు ఈ పురాణ ధార్తలు వింటే రెచ్చిక సమ్ ఆఫ్ ది స్టోరీస్ Are so stories, nonsensical సో న్యూ no sense in all that. ఎన్నో సెన్స్ ఇన్ ఆల్ దాట్ ఈ మాట పెద్ద పెద్ద మహాత్ములు కూడా చెప్పి ఉన్నారు ఎప్పుడు నాకు ఇంకోసారి చెప్పడంలో అభ్యంతరం అంటారు కాబట్టి ఇట్ ఈజ్ లీడ్ పాసిబుల్ టు రైజ్ అ బౌ భూతమాత్రా సంసర్గా రైజ్ అబౌ ది భూతమాత్ర సంసర్గా మీరు already ఆ అఖండ చైతన్యంలో మీరు నిలిచి ఉంటారు తాన్యే వాను విలశతి అంటే ఆ విశేష సముద్రీ కూడా నశిస్తాయి చైతన్య స్వరూపంగా మీరు నిలిచి ఉంటారు ఇది పాఠం కొంచెం నా పాఠము అంటే ట్రెడిషనల్ గా ఉండదు కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ అంటే ఏదో స్వామి చెప్పినట్టు గతానుగతికంలో ఉండదు కొంచెం మేవరిక్ టైప్ పాఠం ఉంటుంది ప్లీజ్ మైండ్ అంటే కొంచెం భాష నేను ఎప్పుడు పురుషంగా మాట్లాడను ఓసారి పురుషంగా మాట్లాడేనని చేత ఇంతలాగా ఆ పాలకి చెప్తున్నాను మంచిది సో విశేష విజ్ఞానస్య అభావాత నా ప్రేత్య సమజ్ఞాస్తి క్షుప్తమితి ఆ టాపిక్ అయిపోయింది ఇంకో టాపిక్లోకి వస్తున్నారు ఏద యుక్తం ఇంకొక డౌట్ మిగిలింది ఏమిటంటే విజ్ఞాతారం అదే కేన విజానీయాప్తను ఉంది ఆ ఆత్మస్వరూపాన్ని దేంతో తెలుసుకోవాలి అని ప్రశ్న చూపుతో ప్రత్యక్షంగా తెలుసుకుంటానికి లభ్యం కాదు కేనా అంటే ఉపాయం కరణం ఏదో ఒక ప్రమాణం చెప్పాలి కదా ఏ ప్రమాణంతో తెలుసుకుంటావున్నప్పుడు ఏ ప్రమాణంతోనైనా దీన్ని తెలుసుకున్న సంభవము కాదు అని చెప్పాలి ఆ చెప్పడాన్ని ఆక్షేపరూపంగా చెప్తారు అంటే రెటరికల్ క్వశ్చన్ ఆక్షేపరూపంగా చెప్తారు ఏమని చెప్తారు విజ్ఞాతారమరే కేన విజానియా తెలియబడేదాని విజ్ఞేయము దానిని చూసి తెలుసుకోవాలా విని తెలుసుకోవాలా మనస్సుతోటి బుద్ధి ఆలోచించి అనుమానం చేసి తెలుసుకోవాలా లేకపోతే ఉపమానం ద్వారా తెలుసుకోవాలా లేకపోతే శబ్దం ద్వారా తెలుసుకోవాలా అని ఇన్ని వికల్పాలు ఉంటాయి తెలియ విజ్ఞేయము నాకు ఈ ఇన్ని అది విజ్ఞాత అది విజ్ఞేయము కాదు విజ్ఞాత తెలుసుకునేది విజ్ఞాత అంటే తెలుసుకునేది విజ్ఞాతృ అతృచ్ఛున్నది కర్తది తిరుచి అతృచ్ఛ అనే పరిచయం కర్త అనే అర్థం వస్తుంది కాబట్టి విజ్ఞాత కదా అది తెలుసుకునేది దాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు విజ్ఞాతారం అరే మైత్రేయ విజ్ఞాతారం కేన విజానీయాలి తెలుసుకునేదాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు అంటే అర్థం నా కేనా ప్రమాణైన విజ్ఞాతం శక్యతే విజ్ఞాతను ఏ ప్రమాణంతోటైనా తెలియట శక్యము కాదు అనే రెటరికల్ క్వశ్చన్ ఇప్పుడు వాడు అక్కడ మీమాంస రెటరికల్ క్వశ్చన్ దాని అర్థం గురించి కాదు ప్రశ్న ఏమిటంటే విజ్ఞాతారం అని ఉంది కదా తృచ్ ఆత్మచైతన్యము తెలుసుకునేది అని ఉంది కదా తెలుసుకునేది అని తృచ్ ఉంటే విజ్ఞానం అనే చేసేది అనే కర్త అవుతుంది కదా తెలుసుకోవడానికి క్రియ అంటాడు కార్తీకుల బోళీ తెలుసుకోవటం ఒక క్రియ జ్ఞానము క్రియంటాడు జ్ఞానం వేరు కర్మ వేరు కాదు జ్ఞానమే క్రియ వన్ ఆఫ్ ది క్రియాస్ తెలుసుకునేవాడు కర్త అవుతాడు కదా కర్త అయితే అది పరమాత్మ అవ్వదు విజ్ఞానాత్మ జీవాత్మే అలా అది వాడి పాయింట్ కాబట్టి విజ్ఞాతారం అనే తృప్తి ప్రయోగం చేత ఈ విజ్ఞానాత్మ ఎవడైతే ఉన్నాడో ఇది పరమాత్మ కాదు ఇది జీవుడే అని తెలిసిపోతుంది మనకి అని పూర్వపక్షం ఓకే విజ్ఞాతమదే కేన విజానీయాత్ ఇది కర్తృవచనైనా శబ్దేనా ఉపసంహారాత్ పైగా ఉపసంహారం కూడాను అక్కడ తర్వాత ఆయన యాజ్ఞవల్ చూ చెప్పి మాట్లా ఏ పూర్తయి విజ్ఞాతమదే కేన విజానియాత్ అనే ఆపాడు ఆగా టాపిక్ ఫినిష్ చేశాడు ఇంకేదైనా ఒక మాటలు ఉండొచ్చు టాపిక్ ఫినిష్ చేశాడు ఆ ఫినిష్ చేసేప్పుడు ఈ విజ్ఞా ఆత్మ కదా ఆత్మ గురించి కదా చర్చంతా ఈ ఆత్మని ఆయన విజ్ఞాతారం అనే విశేషణంలో పెట్టాడు అంటే ఆత్మ విజ్ఞాత అని చెప్పాడు సుస్పష్టంగా విజ్ఞాత అంటే కర్త కదా కర్తృవచనైన ఉపసంహార విజ్ఞానమోనే క్రియను చేయున్నది ఆత్మ అని తేలింది మనం విజ్ఞానమోనే క్రియను చేయున్నది అంటే కర్త అవుతుంది ఏది కర్తయో అది భోక్తం ఈ వేదాంతులకు ఒక కొన్ని నియమాలు ఉన్నాయి కర్త భోక్త ఇటు జీవుడే ఇది పరమాత్మ కాదు కాబట్టి ఇక్కడ విజ్ఞాతం అనే విశేషణాన్ని ఉపసంహారంలో ఆత్మకు నిషేధ కనుక ఇది కర్తభోక్త జీవుడే తప్ప పరమాత్మ కాదు అని పూర్వపక్షం మనం పూర్వపక్షంలో ఈ పరమాత్మయా విజ్ఞానా జీవుడా అని పెట్టుకున్నప్పుడు జీవుడే అని పూర్వపక్షం చేశాం ఆ పూర్వపక్షంలో ఈ మాట చెప్పారు దీనికి సమాధానం చెప్పవలసి ఉన్నది తదతి కాశకృత్స్ దర్శన పరిహరణీయం ఆ ప్రశ్నకి కూడా మీరు కాశకృత్య దర్శనము దర్శనము అంటే క్లారిటీ కాశకృష్ణ మహర్షి ఆచార్యుడు చెప్పిన దర్శనము గలదు ఏమిటా దర్శనము పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా కనబడుతున్నాడు నీకు ఈ స్టోరీ చెప్పాను నేను మహారాజు గారు మారువేషంలో పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు అంటే పరమాత్మ అంటే విజ్ఞానాత్మ అంటే అంటే ఆయన పూటకోళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసి అర్ధరూపాయిచ్చి భోజనం చేశాడు చేసుకున్నప్పుడు కూడా ఆయన మహారాజే ఆవిడ విసుక్కుంటున్నాయి కూర ఇంకా కూరలేదు ఏమన్నా లేదు నువ్వు ఇచ్చి విసుక్కుంటుంది ను భోజనం చేశాక అవసరం అప్పుడు కూడా ఆయన మహారాజే మహారాజు కాకుండా పోవడం ఎప్పుడునో అంతే విజ్ఞానాత్మ అంటే ఆ విధంగానే పరమాత్మ విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు ఇది కాశకృత్సం యొక్క దర్శనం ఈ విజ్ఞాతారం అనే కర్త తృచ్ ఇదంతా కూడా ఈ పరి దీన్ని ఎలా పరిష్కారం చేయటం పరమాత్మే విజ్ఞానాత్మగా ఉన్నాడు అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు పొసగవు కదా నువ్వు ఎలా పరిహారం చేస్తావు అంటే కాశకృత్స దర్శనం ఏదైతే గలదో అంటే పరమాత్మయే విజ్ఞానాత్మరూపంగా ఉన్నాడు అనే పాయింట్ నువ్వు మనసులో పెట్టుకుంటే నీకు ఈ దోషము పరిహారం అయిపోతుంది అది వివరిస్తారా అత్రివైతమివతి తదితర ఇతరం పశ్యతిరభ్య అవిద్యా విషయ తర్శనాదిలక్షణం విశేషవిజానం ప్రపంచ్యూ అవత్మవాభూత్ తేన కం పశ్యేనా విద్యా విషయ విశేషవిజాన భావం అభిదాతి ఈ దర్శ ఈ చట్ని ఈ సూత్రము ఈ అధికరణము చాలా విలువైన అధికారం చాలా ఖరీ మంచి ఖరీదైన అధికరం ఖరీదంటే చాలా విలువైన అధికారం ఎందుకంటే అభేదవాదము భేదవాదము భేదాభేదము అన్నీ పరిగణన చేసి ఆ కాశర్షణ మతాన్ని చాలా అందంగా ఆయన ప్రతిపాదిస్తారు దీంట్లో ఏమవుతుందంటే మరూపములు సత్యం కాదు నామరూపాల్లో సత్యం లేదు మీరు సత్యం కోసం నామరూపాల్లో వెతుకుతున్నంత కాలం మీకు అలాగే ఉంటుంది ఆ అన్వేషణ అలాగే సాగుతుంది హనుమంతుడు అన్వేషణ లాగా హనుమంతుడు లంకలో ఒక బిల్డింగ్ నుంచి బిల్డింగ్ మీదకి దూకేశాడు క్షణంలో బిల్డింగ్ వెతికాడు ఈ బిల్డింగ్ ఇలాగా కథ విల్ల ఎంత మీరు చెప్పినా అది ఎందుకు పనికి వచ్చి మాట్లాడేం ముఖ్యంగా చెప్పడం నిరాకరించడం కోసం చెప్పాలి కాబట్టి కవి చెప్తాడు తప్ప దాంట్లో ఆ హనుమంతుడికి ప్రయోజనమేమీ సిద్ధం ఉంటుంది ఆ విధంగా మీరు నామరూపాల్లో సత్యం వెతికితే మీకు దొరకదు నామరూపాల ద్వారా నామరూపాలకు అతీతంగా పోతే వాడే వాడు కురపారుతుంది నామరూపాల ద్వారా వాటికి అతీతంగా పోవాలి నామరూపాల ద్వారా వాటిలోనే ఉండిపోతే వాడు వాడు సత్యానికి దూరంగానే ఉండిపోతాడు ఇప్పుడు విశేష విజ్ఞానము అని ఒకటి ఉంది ఇక్కడ చర్చంతా విశేష విజ్ఞానము విశేష విజ్ఞానం ఉండాలి విశేష విజ్ఞానము అంటే శబ్ద శబ్దజ్ఞానము రూపజ్ఞానము రసజ్ఞానము ఉండాలి అవి ఎవరికి ఉంటాయి చెవితోటి కన్నుతోటి ముక్కుతోటి ఐడెంటిఫై అయిన వాడికి ఉంటాయి ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి నిన్న నేను ఫ్లైట్లో వస్తుంటే ఆమె అప్సర్స్ ఒక ఉంటుంది ఈ తోటి తిరుగుతూ మనకి ఏదైనా కావాలంటే ఇవ్వరికి కాఫీ టీ ఇచ్చి వారు ఇప్పుడు అది ఇవ్వడం కూడా మానేశారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టారు సేల్ నా అతను ఆమె ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి కలిసి యంగ్ పీపుల్ ఈ సేల్స్ చేస్తూ నా పెర్ఫ్యూమ్స్ కొనుక్కుంటావా అని నా చూస్తే అంటే వీరు కొని తీసి కొంటే వీరు కొనాలికుంటే కొంత అది చెప్తాను కొనాలకుంటే కొనొచ్చే ఉంది మన జేబులో వాళ్ళ డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు వాళ్ళ జేబులో పెట్టి తీసుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు కానీ కొనాలని అదువుకోవాలి కదా అసలు పెర్ఫ్యూమ్స్ కొనుక్కోండి అని నా వెంటపడ్డా నేనేదో మామూలుగా ఆ పుస్తకం ఏదైనా ఉపయోగపడేది అని చూస్తుంటే పెర్ఫ్యూమ్స్ లే రెండు సార్లు నన్ను అడిగారు పెర్ఫ్యూమ్స్ కొనుక్కుంటావా పెర్ఫ్యూమ్స్ నేను కొనుక్కోను ఎందుకో తెలుసిన ఈ సిస్టంలో విశేష విజ్ఞానం లేదు విశేష విజ్ఞానం ఉండాలి అప్పుడు మీకు పెర్ఫ్యూమ్స్ ఈ పెర్ఫ్యూమ్ ఆ పర్ఫ్యూమ్ మొత్తం అంతా ది హోల్ వరల్డ్ విల్ ఓపెన్ అప్ బిఫోర్ యూ విశేష విజ్ఞానం ఉండాలి లేదు విశేష విజ్ఞానం ఎందుకంటే ముక్కు ఎప్పుడు హాఫ్ వే పనిచేస్తుంది ఫుల్గా ఎప్పుడూ పనిచేయదు ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది పర్మనెంట్ బ్లాక్ అది ఎలర్జీ వల్ల అదే కొంత కారణం ఇంకో కొంత కారణం చిన్నప్పటి నుంచి ఏదో పుస్తకాలు ఈ కోరా తప్ప ఈ పెర్ఫ్యూమ్ అనే దృష్టి ఎప్పుడూ లేదు ఎప్పుడు పెరుషం ఎవరో చదితే ఏదో అడుగుతున్నారు అనుకున్నాం తప్ప దీన్ని ఎప్పుడు ఎవర్ లుక్ క్రియేటి ఆ విశేష విజ్ఞానం లేదు మొహం ఉంటాడు వాడు విశేష విజ్ఞానంలో ఉంటాడు వాడికి ఆ ఎంటైర్ వరల్డ్ ఓపెన్ సార్ కాబట్టి దీ ఎవ్రీథింగ్ ఇట్ ఇట్ ఇట్ అరౌండ్ ద విశేష విజ్ఞాన ఆ విశేష విజ్ఞానం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అని చర్చిస్తున్నారు విశేష విజ్ఞానం ఎప్పుడు ఉంటుందంటే అజ్ఞానం చేత ఈ మాత్రా సంసర్గం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే విశేష జ్ఞానం ఉంటుంది కల్పితమై అది కూడా కల్పి అజ్ఞానం తోటంటే కల్పితం అని వేరే చెప్పక్కర్లా ఇది రుస్తుంది ఎప్పుడైతే తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ విశేష జ్ఞానం ఉండదు అది ఒక పెద్ద టాపిక్ ఇక్కడ అంటే వీళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి జ్ఞానికి నామరూప ప్రతీతి ఉంటుందా అని ఇనే సెన్స్ ఉండదు ఉండదు అన్లెస్ మిమ్మల్ని మీరు దాంట్లో బంధించుకుంటే ఉంటుంది తప్ప నేను ఇప్పుడే చెప్పాను థియలాజికల్ యాస్ట్రాలజీ ఇట్ ఈజ్ అండ్ అలాబరేట్ స్ట్రక్చర్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ వెరీ అలాబరేట్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి దాంట్లో పండితులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి రాష్ట్రపతి అవార్డులో వచ్చిన పండితులు ఉన్నారు ఇంత విషయాల పరిజ్ఞానం ఉంటుంది ఆల్ ఆఫ్ ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్ట్ టు సమ్వన్ హూ గోస్ బియాండ్ లిట్ దానికి బయట పైకి వెళ్ళిపోయిన వాడికి విశేష విజ్ఞానం ఉండదు కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి విశేష విజ్ఞానం ఉండదు కాబట్టి ఆ విశేష విజ్ఞానము అనేది నామరూపాత్మకంగా ఉండి వీడిని కర్తని భోక్తని చేసి బంధిస్తుంది ఎప్పుడైతే విశేష విజ్ఞానం లేదో వాడు బంధం విముక్తుడైపోతాయి ఇంకేతనే మీరు బంధంలో ఉన్నారనుకోండి వియ్యంకుడు వీయపురాలు అల్లుడు మానవుడు కోడలు ఇలాంటి బంధంలో ఉన్నారనుకోండి ఆ విశేష విజ్ఞానాన్ని వచ్చొస్తుంది ఆ బంధం మీరు ఏం చేస్తారంటే ఈ వివప్ ఆల్ దా జస్ట్ గో బియాండ్ ఆల్ దాట్ అందరూ ఆత్మస్వరూపుల ఇదంతా పెద్ద మిథ్య ఇదంతా కూడా నాటకం ఒకటి నడుస్తుంది దీంట్లో ఏది సత్యం కాదు వియ్యంకుడు అన్నవాడు వియ్యంకుడు కాదు వియ్యపురాలు విజయపురాలు కాదు అల్లుడు అల్లుడు కాదు కొడుకు కొడుకు కాదు ఇదంతా ఒక పెద్ద నాటకం ఈ గో బియాండ్ దా దస్ట్ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ అప్పుడు ఏమవుతుందో తెలుసు అండి ఆ స్ట్రక్చర్ అంతా మిమ్మల్ని కప్పేసి వల కింద వేసి నొక్కి పెట్టినటువంటి ఆ వల అది గాల్లోకి జస్ట్ డిసప్ డిసిపేట్ అయిపోతుంది మీరు ఫ్రీ అయిపోతుంది ఆ ఫ్రీడంలో నామరూపాలు ఉండవు నామరూపాలు ఉండవంటే అర్థం ఏమిటి థాట్స్ ఉండవు యూ అరైవ్ అట్ స్టేట్ ఆఫ్ కామ్నెస్ కామ్గా ఉంటారు ఎందుకంటే ఆ థాట్స్ ఏమీ ఉండవు ఆ తుమ్మిదలగా ఝుమ్ ఝుమ్ ఝుమ్ అంటూ అల్లరి చేసేస్తున్నట్టుగా ఉంటుంది చూసారు ఆ థాట్స్ అవేమీ ఉండదు కామ్గా ఉంటాం విశేష విజ్ఞానం ఉండదు మామూలుగా అన్ని తెలివితేటలుగానే ఉంటారు ఏమో ముఖంగా ఏమంటారు విశేష విజ్ఞానం ఉండదు జీవన్ముక్త అవస్థ చిన్న కలితంలో మీరు జీవన్ ముక్త అవస్థని దాన్ని మీరు అకాంప్లిష్ చేస్తే ఇట్ విజ్ స్ప్రెడ్ లైక్ అనే ఆ జ్ఞానం ఎంత బలంగా బంధిస్తుందో జ్ఞానం కూడా అంత గొప్పగా ప్రకాశిస్తుంది ఆ విశేష విజ్ఞానాలన్నీ కూడా డిసిపేట్ అయిపోయి అందులో సైలెంట్గా ఉండిపోతాడు అంటే ఏమీ తెలియని వాడని మీరు అన్నీ తెలుస్తాయి తెలియాల్సిన అవసరం వచ్చినప్పుడు తెలుస్తాయి కానీ ప్రతీతి కావాలనుకుంటే ఉంటుంది కానీ అది ఆ ప్రతీతి ఉన్నా కూడా లేనట్టే లెక్క మోస్ట్లీ ఉండదు మోస్ట్లీ ప్రతీతి ఉండదు ఈ మొత్తం అవస్థనంత నేను మీకు ఒక జనరల్ సెన్స్లో డిస్క్రైబ్ చేశాను ఇప్పుడు చూడండి భాష్యం అపిచ ఇంకా ఒక విషయం మీరు చూసుకోండి అపిచ ఎత్రహి ద్వైతమివ భవతి ఆ మంత్రం ఎక్కడైతే నానాత్మ ఉన్నట్టుగా అనిపిస్తుందో ద్వైతమివ భవతి నేను వియ్యంకుడిని వాడు వియ్యంకుడు ఆమె వియకురాడు ఈ వీడు వాళ్ళ మేనల్లుడు అబ్బా ఎంత జిడ్డుగా ఉంటాయండి ఈ ఇదెంత జిడ్డుగా అన్నీ యథార్థమని మీరు అనుకుంటే ఎంత బంధకములు బంధహేతువులుగా ఉండి ఎంత బాధిస్తాయి మనిషిని యథార్థమేనంటారా ద్వైతమేవ భవతి ఎత్ర అంటే అవిద్యావస్థ అవిద్యావస్థ అజ్ఞానంలో ఉంటాడు ఇదంతా ఈ నానాత్మం వాస్తవంగా లేదు వాస్తవంగా ఉంటే ద్వైతం భవతి అంటారు వాస్తవంగా లేదు కనుక ద్వైతమేవ భవతి అదంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు ఏమవుతుందో తెలిసిన తత్ తత్ అంటే తస్మిన్ లేదా తస్యాం అవస్థాయాం ఆ జ్ఞానావస్థ ఎందు ఇతర ఇతరం పశ్యతి వీడు చూచేవాడు చూడబడేది వీడికంటే భిన్నంగా ఉంటుంది దాన్ని వీడు చూస్తూ ఉంటాడు ఆ చూడబడేదానికంటే వీడు భిన్నంగా ఉంటాడు ఇతరేతర ఇతరేతరాధ్యాస ఇతర ఇతరం ఆ మంత్రం మీరు పూర్తిగా చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది ఇతర ఇతరం జిఘ్రతి ఒక అన్నీ ఉన్నాయి దాంట్లో ఇతరుడు ఇతరమును జిఘ్రతి నేను ఆ ఇతరుణ్ణయితే ఆమె నాకు పెర్ఫ్యూమ్ సముదామని ట్రై చేసింది ఆమె పెర్ఫ్యూమ్ సముదాం ఇది ఫ్రెంచ్ ఆవిడ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ అని కూడా ఫ్రెంచ్ నుంచి వచ్చే పెర్ఫ్యూమ్ ఇతర ఇతరం జిగ్రతి ఇతర ఇతరం శృణోతి మీకు ఇతరేతర భావం నేను వినేవాడను కాబట్టి ఇదంతా ఈ నామరూపంలోనే వినపడు ఆ విధంగా వీడు ఇతరహా ఇతరం విజానాతి అలా ఇయ్యాడు విజ్ఞాతారం అలా ఆ ద్వైత ద్వైత స్థితిలో అజ్ఞానావస్థేను వీడు దీంట్లో ఇతరహా ఇతరంలో దేవుడు కూడా వచ్చేస్తాడు మీకు దేవుణ్ణి శంకరులు స్పేర్ చేస్తాడని మీరు ఇతర ఇతరం దేవుడు కూడా అజ్ఞానావస్థలో పడిపోతాడు అది రాబోతుంది ఆ వాక్యం కూడా వస్తుంది నథింగ్ ఈజ్ స్పేర్లే దేవుణ్ణి నీకంటే భిన్నంగా ఉన్నాడని ఆ భేదమే సత్తి మనం ఒక గోడ కట్టుకుని నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేసినంత కాలము నీకు ఏదైనా అల్పఫలాలు వస్తాయి ఎందుకు అల్పఫలాలు వస్తాయంటే అది దట్ ఈజ్ హౌ ద స్ట్రక్చర్ ఈజ్ కర్మాకర్మఫలం కర్మాకర్మఫలము కర్మ చేస్తే కర్మఫలం తప్పదు అది చేసి దాన్ని బట్టి తక్కువ ఎక్కువ ఎంతో కొంత తప్పదు కర్మలు కర్మ తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఈ ఈ కెసినోల్లోనూ స్లాట్ మెషీన్లు ఉంటాయి దాంట్లో మీరు యూ హ్యావ్ టు ఫీడ్ కాయిన్స్ రూపాయలు వస్తూ ఉండాలి వేసి లానా అంటే గడగడానికి పోయింది మళ్ళీ రూపాయలు వేసి లాగా మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ రూపాయి వేసి లాంటే రెండు రూపాయలు వస్తుంది రెండు రూపాయలు అది జాబి ఏది నెగ్గినట్టు అది ఉంది అక్కడ ఇస్తే రూపాయికి రెండు రూపాయలు ఉంది ఒకటి అది వచ్చింది ఆ రెండు రూపాయలు తీసుకోవడం మళ్ళీ రూపాయి ఫిట్ చేసి ఇలా అన్నా ఏమి లేదు కాబట్టి ఒక రూపాయి వేసి ఇలా అంటే ఈ కర్మకు ఒక ఫలం అవుతుంది కర్వా కర్వ ఫలం ఆ ఫలము జీరో అవ్వచ్చు రెండవచ్చు నాలుగో అవచ్చు పది అవ్వచ్చు వండవచ్చు వేయవచ్చు కర్మా కర్మ ఫలము మీరు రూపాయి వేసి అన్న తర్వాత ఫలం లేకుండా పోదు ఏదో ఫలం ఉంటుంది ఉండి తీరాలి దరిదు అందుకోసం ఏదో కర్మ చేస్తూ ఉంటాడు ఏదో కర్మఫలం వస్తుంది తప్ప ఇతర ఇతరం పశ్చిటిలో మీకు సత్య మార్గం ఎక్కడ ఉండదు ఆ ఇతరం అనే దాంట్లో పడిందంటే ఆ విశేష విజ్ఞానంలో పడిపోయాడు ద్వైత మివాలో పడిపోయాడు వాడల్లా అజ్ఞానావసే ఉంటాడు ఇత్యాధ్యా అవిద్యాషయే అది అవిద్యా విషయే అవిద్యా క్షేత్రము విషయమంటే క్షేత్రము ఫీల్డ్ ఇది ద ఫీల్డ్ ఆఫ్ ఇస్ అవిద్యా విషయ విషయ శబ్దానికి దేశం అని అర్థం ఉన్నది క్షేత్రం అని అర్థం ఉంది విషయ శబ్దానికి సో వీడి వీడు కురు దేశంలో ఉన్నాడు అంగ దేశంలో ఉన్నాడు వంద దేశంలో ఉన్నాడు అని పూర్వం వాళ్ళని వాడు వీళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కర్ణాటకలో ఉన్నాడని ఆధునికంగా అంటున్నాడు అదేమీ కాదు అవిద్యా విషయంలో ఉన్నాడు అవిద్య అదే దేశంలో బతికేస్తున్నాడు వీడు అవిద్యా విషయే తస్యవ దర్శనాదిలక్షణం విశేష విజ్ఞానం ప్రపంచ ఈ విశేష విజ్ఞానము చూచుట వినుట మనము చేయుట మంత ఇతర ఇతరం మనుతే విజ్ఞాత ఇతర ఇతరం విజానాతి శ్రోత ఇతర ఇతరం శృణోతి ఇదంతా కూడా ఈ విశేష విజ్ఞానాన్ని ప్రపంచ్య పంచభూతముడు వాటి యొక్క సంసర్గం వల్ల వచ్చేటువంటి విశేష విజ్ఞానం ఇదంతా కూడా విద్యాక్షేత్రం దీన్ని చాలా విస్తారంగా చెప్పింది చెప్పి అప్పుడు ఇంకేమంటుందంటే ఎత్ర తూ తూ అని ఉంటుంది అసమాత్మైవాదినా విద్యాషే తర్శనాదిలక్షణ విశేషవిజాన అభిదా మహాప్రాణవర్ణాలు చక్కగా ఫలితాలి మహాప్రాణవర్ణాలని ముంగేయకూడదు అలా అభి దాతి భీని భీ అనే అనాలి భీ అనకూడదు దాతి ధాని ధానే అనాలి అలాగే మరి మేధామ్మ ప్రజా అమ్మ యజ్ఞ స్టేజో దాతు దాతు కాదు దాతు దాతు దాతు ఇంకో చోట ఉంది అదే మంత్రం పైన దధాతూ ఉంది అక్కడ దదాతు అలాగే ఇక్కడ దధాతు మయి మేధా మయి ప్రజా మయీంద్ర ఇంద్రియం దాతు మయి మేధా మయి ప్రజా మయి సూర్యోజో అభిదా సో ఈ ఎత్ర ఆన్ ది అదర్ హ్యాండ్ ఎత్ర అంటే ఎస్మిన్ ఎస్మిన్ అర్య్యాం త్రసిల్ అది సప్తమ్యా స్త్రసిల్ ఇది ఏక విభక్తికములు ఒకే విభక్తిలో ఉంటుంది అది తద్ధిత అసర్వ విభక్తి అనే సూత్రం అవుతుంది సర్వ విభక్తులు ఉండవు ఏదో ఒక విభక్తే ఉంటుంది దానికి అవ్యయం అని సౌజ్ఞ వస్తుంది సో ఎనీవే ఏ అవిద్యావస్థ వీనికి అస్య వీనికి అంటే ఈ జ్ఞానికి తత్వవేత్తకు సర్వం ఆత్మ వాడు ఆత్మతత్తు ఇంకా అంత సైలెన్సు నామరూపాలు ఉండవండి నామరూపాలు ఉంటేనే విశేష విజ్ఞానమున్నా నామరూపాలున్నా ఒకటే నామరూపములు విశేష విజ్ఞానము అంటే ఇతరహా ఇతరం అనేది వస్తుంది నామరూపములు విశేష విజ్ఞానము లేని ఆ సైలెన్స్లో మీరు ట్రై చేసి చూడండి మీరు సైలెంట్గా ఉండి ఇతరహా ఇతరం ఉందేమో చూడండి దాంట్లో ఇతరహా ఇతరం ఉండదు అప్పుడు ఇంకేముంటుంది ఏముండదు ఆ సైలెన్సే ఉంటుంది దాంట్లో మరి దాంట్లో మళ్ళీ ఏముంట ఏముండవు సర్వం ఆత్మై వాతాం ఆ సైలెన్సే ఆత్మ అంటారా నేను అవును ఆ సైలెన్సే ఆత్మ ఆ సైలెన్స్ ఇస్ ది ఆత్మ దట్ స్పేస్ విచ్ నెవర్ కనెక్ట్స్ విత్ ది ఎర్త్ ది ఆత్మ సర్వం ఆత్మవి వా దాంట్లో ఇతరం ఉండదు ఇతర ఇతరం ఉంటే వీడు ఇతరుడు అయిపోతాడు వీడి ఇతరుడు కాకుండా ఇతరం ఉండదు ది అదర్నెస్ ఉండదు ది అదర్నెస్ ఉండదు ఆ సైలెన్స్ లో ఎక్కడతో సర్వం ఆత్మవి వాదు తత్కేనకం పశ్యే ఏ ఇంద్రియంతో ఏ విషయమును ఏ చూచువాడు చూస్తాడు అంటే చూచువాడు లేడు చూడబడేది లేదు చూచే విషయము లేదు ఇప్పుడు నేను అప్పుడప్పుడు పాఠం చెప్పేప్పుడు నేను ప్రాక్టికల్గా నేను చెప్తూ ఉంటాను ఏమంటే నువ్వు ఎదురుకుండా ఉన్నదాన్ని చూడు ఎదురుకుండగా ఆ గ్రంథాన్ని చూడు కానీ నామరూపాలు లేకుండా చూడాలి దానికి మనస్సు ఇంటర్వ్యూన్ కాకుండా చూడాలి అలా చూడాలి ఈ ఫోటో చూడు నామరూపాలు లేకుండా చూడా ఫోటో నామరూపాలు లేకుండా చూడాలి నామరూపాలతో చూస్తే ఎలా ఉంటుంది దాంట్లో ఏముంది ఇతర ఇతరం పశ్యది అక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ఉన్నాడు నేను వెరముఖమోహన్ ఇక్కడ కూర్చుంటున్నాను నేను దాన్ని ఆయన్ని చూస్తున్నాను బాలకృష్ణుడు అయితే మీదేమవుతాడు అవుతాడు అంతకంటే ఏమవుతాడు అంతే కదండి అదే యోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసం అన్యోహమస్మితి నసవేద యథా పశువు కాబట్టి ఇతర ఇతరం కాబట్టి అలా వద్దు బాలకృష్ణలో లేవద్దు బాలకృష్ణ ఉంటుంది యూ హ్ నాట్ ఇగ్నస్ట్ ఇట్ ఇతర ఇతరం అనేది డ్రాప్ చేసేసి యూ లుక్ అట్ ఇట్ డూ నాట్ అలౌ ద మైండ్ మైండ్ ఇంటర్వ్యూన్ కాకూడదు లుక్ అట్ ఇట్ మైండ్ రాకూడదు మైండ్ రాకూడదంటే అర్థం ఏంటో తెలుసిన నామం రాకూడదు రూపం రాకూడదు Still you should see. Cushte, in no such thing you mightonnate, syphphphd services become a very small thing to see, nya affordable attention are enough. The roof obviously is grateful. When the roof is innocent, Có decentralences become made possible. There is otherness from death though, When the roof is connectedness, You are connected to all. You are never separated from anything. దట్ కనెక్టెడ్నెస్ దట్ వన్నెస్ వన్నెస్ కూడా కనెక్టెడ్నెస్ ఉంటుంది సమ్హవ్ నా చేత చూడబడేది అక్కడ ఏమీ లేదు దల్ వన్ కనెక్టెడ్నెస్ అదే ఒకే ఆత్మస్వరూపము ఈ సకల జగత్తు ఆత్మ యొక్క విలాస తప్ప ఇంకేదీ లేదు అని ఆ విధంగా ఆ స్థితిలో ఉన్న జ్ఞానికి ఆ సైలెన్స్లో ఉన్న జ్ఞానికి తత్కేన కంపశ్యే దేనితో దేనిని ఎవడు చూస్తాడు అని విశేష విజ్ఞానం యొక్క అభావం చచ్చిపోయిన తర్వాత విశేష విజ్ఞానం లేదని కాదు జీవించి ఉండగా జీవన్ముక్తుడై ఉండగా విశేష విజ్ఞానము లేదు అని ఇత్యాదిన విద్యా విషయే ఇది విద్యా విషయం అవిద్యా విషయం నుంచి విద్యా విషయంలోకి వచ్చాడు ఏదో ఒక మార్కెట్లోంచి లేకపోతే మాళ్ళు లోంచి యూనివర్సిటీ అక్కడ లెక్చర్ హాల్లోకో లేకపోతే ఏదో క్లాస్లోకో వెళ్ళినట్టు తనకి అక్కడికి వెళ్ళినట్టు మాల్లో ఏముంటుంది ఆ విద్యా విషయమంతా నామరూపాలన్నీ ఉంటాయి లెక్చర్ హాల్లోకి వెళితే ఏముంటుంది విద్యా విషయం ఏదో ఒకటే ఉంటుంది అదే ఫోకస్గా ఉంటుంది సో ఆ విద్యా విషయంలో ఉన్నవాడికి తస్యవ దర్శనాది లక్షణ విశేష విజ్ఞాస అభావం అభిదాతి ఉండదు నామరూప ప్రతీతి కూడా Is it possible and it is possible? I am going to say that once you go beyond something, that namarupatrati-tanta also will be able to do it. If you have a bandhu, you will be able to do it, prililu, bandhu, bandhubargamu, etc. That is also a vidya-vishayama, namarupatma-tama. You will be able to do it in your mouth. Suppose you rise above all that, then you will be able to do it. It just when it exist for you it may exist for somebody else but for you it doesn't exist nee evallo avadana vetchi kanapadte a young man anattiga kanapadthunna tappa needu bhavana balana balana yelu undi oka elderly person kanapadathadu elderly person ante ela untadu yu ym kuda unnadu ym kuda yu penne illa avadilonu pradeshamlo untai ym kuda untadu elderly person వాడి గురించి ఏం చెప్పమంటారు మోకాళ్ళు ఏవో పనిచేయవు ప్రాస్ట్రేట్ ఎప్పుడు మానేసింది పని చేయటం దాదాపు గుండెకాయగా ఏదో ఇలా అయ్యో కొట్టుకుంటుందో కొట్టుకోవట్లేదు వాడి గురించి ప్రైస్ ఏం చేస్తావు వాడిని కంప్లైన్ ఏం చేస్తావు వాళ్ళ గురించి ఇది అదే రిజర్వ్ ఎనీ వన్ ఆఫ్ ఫేస్ ఎందుకంటే ఈ లాభరూప సంసారంలో నువ్వు కొనియాడాల్సింది లేదు తప్పు ఏం తప్పు పడతావు దాంట్లో వెన్న ఇట్ ఈస్ ఎ రిచెడ్నెస్ ఆల్ ప్రివేసివ్ రిచెడ్నెస్ సంసారం అంటే దాంట్లో ఒకడిని ఒకడు తప్పు పట్టి ఏముంది వీడిని వీళ్ళు నాకు ఇలా చేశాడు వాడు అలా చేయలేదు ఏముంది ఏమీ లేదు అదంతా కూడా ఒక పెద్ద మిచ్ఛా ప్రపంచం యూ రైజ్ అబౌ దాట్ జస్ట్ గో బియాండ్ దెన్ అందరి ఎందు సమానమైన ప్రేమ తప్ప అసలు మీకు భేద బుద్ధే కలగదు వి ట్రిక్ ఈజ్ ఇన్ గోయింగ్ బియాండ్ నాకు చాలా ఇష్టం ఈ గో బియాండ్ అంటే ఫస్ట్ గో బియాండ్ మీరు అదే క్షేత్రంలో ఉంటూ అదే ఫీల్డ్లో ఉంటూ దాంట్లో సమస్యలను మీరు పరిష్కరించడం అన్నది అది ఒత్తిడి మాట ఈ సమస్యలు పరిష్కారం ఔట్ అఫ్ బాక్స్ థింకింగ్ ఎస్ వితిన్ ది బాక్స్ దేర్ ఇస్ నో సొల్యూషన్ ఇట్ గోబియాడ్ ఆత్మతత్వం అంటే అలాగే ఉంటుంది ఎందుకంటే సంసారానికి అతీతంగా పోతే గాని ఆ స్వరూపం తెలియదు మంచిది కాబట్టి ఎప్పుడైతే ఆ విశేష విజ్ఞానమే ఉండదు విశేష విజ్ఞానం ఉండదు అంటున్నారు విశేష విజ్ఞాన అభావం అభిదథాతి అంచేతనే ఇప్పుడు కొంతమంది చాలా క్రికెట్ పీపుల్ ఉంటారు చాలా క్రికెడ్ అండ్ చాలా వరల్లీ పీపుల్ ఉంటారు వాళ్ళు రోడ్డు వెళ్తూ ఉంటే అన్నీ పరిశీలిస్తూ ఉంటారు ఎవడేమిటి ఏమిటి ఏమిటి అన్నీ పరిశీలిస్తూ ఉంటారు అంతా విశేష విజ్ఞానంలో చిక్కుకుపోయి ఉంటారు కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు ఆత్మనిష్ఠులుగా ఉంటారు అమాయకంగా ఉంటారు వాడు రోడ్డు మీద పోతుంటే వాడికి ఏమీ కనపడడం ఎవరో ఇటువంటి తింటున్నారన్నట్టు ఉంటుంది తప్ప అంతకుమించి ఇంకా వాడికి విశేష విజ్ఞానం ఏముండనే ఉండదు నో విశేష విజ్ఞానం అల్టిమేట్లీ డ్యూటీ కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అన్నారు పుస్తకమే అది ఫ్రీడమ్ Known ది నోన్ నోన్ అంటే The known binds you. The known binds you. బైన్స్ you become free from the known. A known ఆ నోన్ అది విషయం Reach its frontiers. రీచ్ ఇట్స్ ఫ్రాంటీయర్స్ ఆ క్షేత్రం యొక్క ఫ్రాంటీయర్స్కి వెళ్ళిపోయి జంప్ అవుతా ఫైట్ don't be caught in the known go beyond the known the unknown they are known and they are knowable that is your swarupa if there you are free and this is called freedom beyond the known not freedom within the known there is no such thing freedom from the known kabate ta visheshavidyaname ఆ విశేష విజ్ఞానం యొక్క అభావము నేను ఐ ట్రై టు ఐ ట్రై టు ఎన్ఫోసైజ్ ఇట్ సో మచ్ దట్ విశేష విజ్ఞానం యొక్క అభావము ఇట్ ఈస్ నాట్ సమ్ స్పెక్యులేటివ్ థింగ్ ఇట్ ఈజ్ నాట్ సమ్ స్పెక్యులేషన్ ఇట్ ఈజ్ నాట్ సమ్ ఫిలసాఫికల్ స్టేట్ ఇట్ ఈజ్ జస్ట్ ప్యూర్ ప్రాక్టికల్ ఫ్రాగ్మాటిక్ స్టేట్ నో అండ్ కియర్ నువ్వు విశేష విజ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఏముంది విశేష విజ్ఞానంలో ఏముంది మీ సంచీలో ఏముందో చూపించండి అన్నారు ఒక అమ్మాయి ఉంది చాలా అందమైన అమ్మాయి మిస్ ఇండియా ఏదో ఆ అమ్మాయిని ఆ అమ్మాయి దగ్గర పర్సు ఉంది మీ పర్సులో ఏమున్నాయని అడిగాడు ఒకడు అడిగితే పరుస్ ఓపెన్ చేసింది విమానం టిక్కెట్ ఉంది ఎందుకు ఇది ఏంటంటే విశేష విజ్ఞానం ఎందుకు ఇది పద్విల్లుడు ఇద్ద పడవిల్లుడు దాంట్లో వంద రూపాయల కాగితమో వెయ్యి రూపాయల కైతమో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరు నాలుగు కాగితాలు ఆ తర్వాత ఏదో హెయిర్ పిన్ విశేష విజ్ఞానం ఉండదు ఇదో వీడియో విత్ దిస్ సో ఈ రకంగా ఈ సంసారం యొక్క ఈ సంసారం అనే పెట్టేలో ఉన్నాయి ఎందుకు నవసరం బి సైలర్ బి ఇన్ యర్స్టర్ నీ ఎందు నీ స్వరూపంలో నిలిచి ఉండు దేవాలయానికి వెళ్ళి దేనికి దేవాలయం ఎప్పుడూ కూడా ఏదో మూ గ్రామానికి ఒక మూలం ఉంటుంది పూర్వం అలా ఉండేది ఎందుకంటే దేవ ఎవడో పెట్టాడు ఆ దేవాలయం మీద పడిన కాంతి మనమేం పడితే మన ఇంటికి అన్యాయం అవుతుందని ఏదో ఎవడో పెట్టాడు దాంతో దాని చుట్టూ ఇల్లు కట్టకుండగా ఎక్కడో దూరంగా కడతారు మనం పూర్వం అలా ఉండి ఆ నీడ దేని మీద పడకూడదు ఏదో భ్రమలు సో అజ్ఞానపు నీడ పడకుండా చూసుకోవాలి కానీ ఈ నీడలు పడ్డా ఒకటే పడకపోయినా ఒకటే ఊరు బయట ఉంటుంది ఇది అక్కడకు పోయే అతను కూర్చుంటాడు వాట్ ఇస్ హి డుయింగ్ హి ఇస్ ట్రైయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ విశేష విజ్ఞానా దట్ ఇస్ వాట్ హిస్ డు నో కనేశం దేవాలయం లోకి వెళ్ళిన తర్వాత అయినా విశేష విజ్ఞానం నుంచి విముక్తి రావాలి వస్తే దేవ దర్శనం లభదేమి లేదు చర్బతి కొండ మీద ఇళ్ళే అక్కడ అద అలర్జ్ చేసి వస్తారనుకోండి ఏమట్ అవుతుంది ఏమేం అవుతుంది నథింగ్ ఇస్ గోయింగ్ టు హాపెన్ కాబట్టి మహర్షులు పెట్టిన ఈ దేవాలయములు ఇచ్చేటి వ్యవస్థలు కూడా వాటి స్పిరిట్ కరెక్ట్గా ఉంటున్నాయి మనం ఆ స్పిరిట్ విలుపెట్టేసి షే పట్టుబెట్టుకుంటే నష్టం దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ విశేష విజ్ఞానస్య అభావం అభిదధాతి పునశ్చ విషయాభావేతి అని ఉంది ఈ ఈ మళ్ళీ క్లాస్లో పూర్తి చేసే ప్రయత్నం అవ్వకపోవచ్చు ఒక క్లాసులో వాళ్ళ క్లాసులో అవుతుంది